నేను కోరువాడను జగత్తులోని వస్తువులు కోరమనేవి కాముకుడు నేను కోరువాడను జగత్తులోని వస్తువులు కామ్యములు కోరమనేది ఈ కామ్యే కాముక అనే రిలేషన్ ఇప్పుడు బంగారం ఉందనుకోండి నేను కాముకుడను బంగారము కామ్యము వజ్రములు వైదూర్యములు రాడు అప్పలు ఇలాంటివి ఉంటాయి అది ఏంటది కామ్యముడు నేను కాముకుడు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు తర్వాత భార్య నాకు అనుకూలముగా ఉండవలేను అంటే ఏమైనాప్పుడు భార్య కామ్య అయినది వీడు కాముకుడు అయిన నాకు అనుకూలముగా ఉండవలేను అని వీడు అనుకుంటాడు పుత్రుడికి వీడు అసలు గుర్తే ఎందుకో తెలుసునండి పుత్రుడు వాడికి వాడు చూపు భవిష్యత్తులోకి ఉంటుంది ఈ తండ్రి ఎక్కడున్నాడు గతంలో ఉన్నాడు వాడు గతం చేసి చూడదురా వాడు ఏం తెలియదు గతంలోకి చూస్తే తండ్రి కనపడతాడు అదే మీరు ఒకడు ఉన్నాడు రా వాడు గతంలోకి చూడదు వాడు భవిష్యత్తులోకి చూస్తుంటాడు భవిష్యత్తులోకి చూస్తుంటే వాళ్ళకి వాడికి ఎవరు కనపడతారు తన చెర తన భార్య తన సంతానము తన భవిష్యత్తు తన ఉద్యోగం సద్యోగం అవే కనపడతాయి అంటే తప్ప గతంలో ఉన్న తండ్రి కనపడతాయి కాబట్టి పుత్రులు కామ్యుడు వీడు కాముకులు జగత్ ఇంకా ఏదైనా తన కనక వస్తు వాహనాలు ఇది కామ్యములు నేను కాముకులు ఇవి చాలనట్టు స్వర్గం అనేది ఒకటి ఉంది అని మాట అని చెప్తుంది స్వర్గములనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు ఆత్మ ఆ మాట ఎక్కడినిపించిందంటే ఈ సంసారంలో సుఖాన్ని పొందటం కోసం మనిషి ప్రయత్నించి ప్రయత్నించి విసిగి వేశాలి సుఖమును పొందలేక ఆ సుఖముపై వ్యామోహము తొలగాన్ని వాడై ఒక స్వర్గాన్ని కల్పన చేసుకుంటాడు మనిషి ఆశాదీంది ఈ జీవితంలో మనకి సుఖం లేదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సుఖం లేదు కాబట్టి ఇంకొక ఏదో సుఖం ఉండేటువంటి లోకం ఒకటి ఉంటుంది దానిపై స్వర్గము దానికి దేవుళ్ళు పూజ చేస్తే అక్కడికి అని కాబట్టి మనిషి స్వర్గాన్ని తగ్గించుకున్నాడు అంటే అర్థం ఏటో తెలుసుందండి వాడు ఈ సంసారంలో సుఖాన్ని పొందలేకపోతున్నాడు అని అర్థం ఈ సంసారంలో సుఖాన్ని పొందినవాడు స్వర్గము గురించి ఆలోచన చేసే అవకాశం కూడా వాడికి ఉండదు హాయిగా నిద్రపోతున్న వాడికి ఈ మంత్రం కంటే ఆ మంత్రం బాగుంటుందేమో ఇంకో రకం ఇవన్నీ ఆలోచనలకి తీరే తీసుకున్న అవకాశమే ఉండదు ఆ రకంగా కాబట్టి ఈ లోకంలో ఉండే ధన కనక వస్తు వాహనాదులు ఏవైతే గలవో అవి కామ్యములు నేను కాము కూడాను స్వర్గము కామినము నేను కాము కూడాను దీంతో ఈ మధ్య మిడిమల్ పీరియడ్ లో కొంతమంది వచ్చి ఉర్గం ఏది చేసినా స్వర్గానికి పోతాడని అనేవారు మిడిల్ ఏజ్ పీరియడ్ లో కొంతమంది వచ్చి వీళ్ళు స్వర్గం కంటే పైగా ఒకటి పెట్టారు బయటకుంటాం అని మరొక బయకుంటాము కాము మేము నేను కాము కూడా ఈ రకంగా బతుకుతూ ఉంటారు మనుషులు దీనికి ఇక్కడ ఈ సమస్య ఈని గురి పరిష్కారం అక్కడ ఆ సమస్య దాని గది పరిష్కారం అని అన్నాడు మీరు మొక్కల మొక్కల కింద జీవితాన్ని ఆ మొక్క జనం పరిష్కారం మలాలు పట్టి వేసినట్టుగా జనం పరిష్కారం ఉళ్ళంతా పుల్లు కొట్టుకుంటే పుల్లు వచ్చినటువంటి మలాలు పట్టి వేస్తుంటే ఎక్కడ కుటుతుంది అసలు ఈ వస్తున్నాయని డాక్టర్ దిగిపోతే ఆయన అసలు పట్టుకుంటాడు మనం జీవితంలో ఎలా ఎందుకు కష్టపడుతున్నాము అంటే జగత్తు సత్యము కామున్యము నేను కాముకున్నాను అని మౌలికమైన అజ్ఞానము ఉండబట్టి మనిషి ఇలా కష్టపడుతున్నాడు జగత్తు సత్యము కాదు దాన్ని తెలుసుకుంటే జగత్తు సత్యం కాదు అని తెలుసుకోవడం కష్టం కాదు అది కష్టం కాదు చాలా సూక్ష్మమైన పరిశీలన ఉండాలి సూక్ష్మ సూక్ష్మంగా మీరు దర్శించగలగాలి బుద్ధిని నిశ్చితంగా పరిశీలించి తోసిపుచ్చగలిగితే జగత్తు సత్యము కాదని నీకు ఎవరు చెప్పక్కర్లేదు నీకే తెలుస్తుంది నీకే ఇతరునికి చెప్పడానికి ఇష్టం ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ అలా చెప్పిన వాళ్ళే నామరూపములు సత్యము కాదు ఎప్పటికీ అది గుర్తులో పెట్టుకోవాలి నామరూపములు సత్యము కాదు నెక్లెస్ సత్యము కాదు కళయము సత్యము కాదు వద్ధానము సత్యము కాదు బంగారం అంటే నామరూపాలు ఉండవు కానీ తండ్రి సత్యము కాదు తల్లి సత్యము కాదు భర్త భార్య కొడుకు ఏవి సత్యము కావు ఈ టైటిల్స్ ఏమి సత్యము కాదు అహం ఆత్మ అది మాత్రమే సత్యము అహం అశుద్ధమైన అహం అది మాత్రమే సత్యము దానికి పెట్టిన ఈ విశేషణము ఇవన్నీ నామరూపములు సత్యము కావు తరంగము సత్యము కాదు నీరు మాత్రమే సత్యము స్వీట్లు రకరకాల స్వీట్లు అల్లండి సత్యము కావు మాత్రమే సత్యం ఆ ఆ సంగత్యం చిన్నవాడికి డైబెటీస్ రాదు కాబట్టి జగత్తు సత్యము కాదు జగత్తు సత్యం కాకపోతే నిత్య అప్పుడు వీటి కామున్యములు ఏముంటాయి అప్పుడు నేను కాముకుడు అయ్యే ప్రసక్తి ఏమున్నది కామినములు నిచ్చతాయి కాముకుడు కాముకుడు కాకుండా పోతాడు అప్పుడు వీటి సంసార దుఃఖము ఏమవుతుందో తెలుసిన నూనె అయిపోయిన దీపం ఏమవుతుంది తనంతా తానే మీరు తనంతా తానే శాంతించిపోతుంది శాంతించడం అంటే ఏంటి మహాగ్నిలో కలిసిపోతుంది అంతవరకు ఉన్న దీపము దీపం అంటే అది కదండి నిప్పు కదా అది శాంతించింది అది అంటే ఎవరైందంటారు లేకుండా పోయిందనుకుంటారు లేకుండా పోదు ఏదిను లేకుండా పోవడం అనేది ఎందు లేదా లేకుండా ఏది పోదు ఎనర్జీ కలివే తప్పి డిస్ట్రాయి నాకు క్రియేట్ చేయడం లేకుండా పోదు ఆ మహాగ్నిలో కలిసిపోతం ఏంటంటే మహాగ్ని కంటికి కనబడదు అది మీరు భావన చేసి తెలుసుకోవాలి ఈ చిన్న అగ్ని కంటికి కనపడుతుంది అలాగే కామ్యములు లేవు నేను కాము కాను అని ఎవరైతే అనుభవానికి తెచ్చుకుంటాడో వాడు ఆ చిన్న దీపం మహాజ్ఞిలో కలిసినట్టుగా ఆ పరిచ్ఛన్న చైతన్యం ఏమవుతుంది పరమాత్మ చైతన్యంలో కలిసి ఉంటుంది అటువంటి వాళ్ళనే మహాత్ముడు అని అంటారు దేవుడనే కల్పన లో కాలుష్యం వచ్చింది మూర్వాడు ఎలా ఉండేదంటే ఒకప్పుడు ఇప్పటికీ అలాగా మీకు అక్కడక్కడ కనపడుతుంది ఎవరినైనా కడుపు నిండా ఆకలిగా ఉన్నప్పుడు కడుపు నుండా భోజనం పెట్టేదనుకోండి ఆయన జరుగుకండి అని అనేవాళ్ళు నాకే అనిపించింది అనిపించింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఎక్కడికో పోయి చదువుకోవటం ఇంటి దగ్గర ఉన్నది లేదు ఎప్పుడు అలాగే చిన్న వయసులో గురుకులం ఇదే పోయి చదువు అక్కడ భోజనం సంచాల వ్యవస్థ అప్పుడప్పుడు ఉండదు కావడం అప్పుడప్పుడు కొంత ఇబ్బంది అయింది అప్పుడు ఎవరైనా తెలిసి కొడుకుల గోదిన పెడితే అమ్మో దేవుడు అని అదే భావన ఆ భావన అలాగే మిగిలిపోయింది ఎప్పటికీ అలాగే మిగిలిపోయింది దేవుడు అంటే అది కల్పన ఇప్పుడు చదువుకున్నుకు సహాయం చేశారనుకోండి పాఠం చెప్పారనుకోండి ఆయన దేవుటండి ఆయన పాఠం చెప్పాడు అని మేము పైకి వచ్చాం అది దేవుడు అండి తర్వాత ఏదైనా ఒక చెట్లు పాతి సమాజానికి గొప్ప సేవ చేశాడు అనుకోండి ఆయన దేవుటండి అని అంటారు ఆయన ఎంతో ఉపకారం చేశాడో అంటే దేవుడంటే మనిషిలో దేవుడి చూసే సంస్కృతి దేవుడు మీకు ఎక్కడ కనపడతాడు మనిషిలో కనపడతాడు రమణ మహర్షి ఆయన అంత విరాగి మాట్లాడితే జ్ఞానాన్ని కొట్టి పోషేస్తాడు ఆయన దేవుడండి ఆయన అవతార పురుషుడు అవతార పురుషుడంటే దేవుడనే అర్థం శ్రీకృష్ణుడు అంత చక్కటి జ్ఞానాన్ని బోధించాడు ఆయన దేవుడు శ్రీరాముడు ధర్మాన్ని పాలించాడు ఆయన దేవుడు బొక్కా చైతమ్మ గారు ఆకలి వేసిన ప్రతి వాళ్ళకీ భోధిగలు దేవుణ్ణి మనిషిలో చూడాలి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని అనే ఉపనిషత్తు మనిషిలో దేవుణ్ణి చూపించే ప్రయత్నం చేసింది తప్ప అక్కడ ఆ విగ్రహం ఉంది ఇక్కడే విగ్రహం ఉందని చెప్పలేదు ఉపనిషత్తు క్రమక్రమంగా మనిషిలో దేవుణ్ణి సూత్రం అనేసి ఒక దేవుడు కావాలి దేవుడు కావాలి మనిషిలో చూడడం చేత కాదు మరి ఏ విగ్రహాలు పెట్టుకుని ఆ విగ్రహాలు చూస్తూ ఉంటాయి ఎప్పటికైనా మనిషిలో కూడా చూస్తలేమో అనే ఆశ అంచేతనే విగ్రహాలన్నీ మనుషులు కోళ్ళు ఉంటాయి విగ్రహాలు మనుషుల పోలు ఉండడానికి హేతు అదే ఎవడైతే ఆ చిన్న ద్వీపం మహాజ్ఞలో కలిసినట్టుగా కామనలనేవి లేకుండా నిష్కామంగా ఉండిపోతాడు వాడు పరమాత్మలో కలిసిపోతాడు పర్వతంలో కలిసిపోతాడు అంటే దాన్ని మీరు పురాణంలాగా చెప్పిపోకూడదు పురాణంలో ఏమవుతుంది అక్కడ విగ్రహంలో కలిసిపోతాడు ఈ వ్యక్తి వెళ్ళిపోయి దానికే హఠాత్తుగా మాయ విడిపోయి ఎక్కడికోతాడు అలా పెట్టిపోకూడదు ఎలా ఉన్నాడో అలాగే ఉంటాడు వాడిలో ఉండే పరిచ్ఛిన్న భావం తొలగిపోయి దైవత్వం ప్రకటన అది శ్లోకం అర్థమైందండి ఇప్పుడు ఆ శ్లోకంలో ఉండే విషయం చెప్పేస్తే ఇంకా శ్లోక అన్వయము అది నేను చేర్చు కొంతమందికి అన్వయము ఇవి చికాకు పుట్టయి మాకు విషయం కావాలి కానీ అన్వయాల రూపాలు వచ్చేటప్పుడు కానీ మరి నాకు కొంతమంది సంస్కృత విద్యార్థులు కనపడుతూ ఉంటాను నేను వాళ్ళని కాపాడుకోవాలి కదా కాబట్టి నేను అన్వయం వాళ్ళకి చెప్తూ ఉంటాను మీరు కూడా సంస్కృతం నేర్చుకుంటే బాగుంటుందని నాకు ఒక ఆకాంక్ష కూడా కలదు జగన్ శాశ్వతీ భావా ే సే నిస్నేహదీపవతి జగన్మిభావా జగత్తు మిథ్యా అనే మానసిక స్థితి నుండి సమ్యకారబడే అనే రెండు ప్రశ్నించి త్రోసిపుచ్చబడును అంటే ప్రశ్నతో త్రోసిపుచ్చు దాన్ని ఆక్షేపము అంటారు ఇప్పుడు కిమిచ్చం కష్ట కామాయ అది ఆక్షేపము అది అంటే కిమపి నా ఇచ్చు అర్థం కస్య కామాయ అంటే కశ్యాపి కామాయ నా అని అర్థం దానికి ఆక్షేపము అని పేరు అక్కడ తీర్చం కశ్య కామాయ శరీరమనుసంధరే అనే వాక్యంలో కోరబడేది కోరువాడు అనే రెండింటినీ కూడా ఆక్షేపం చేసేసారు అంటే కోరబడేది లేదు కోరేవాడు లేదు మీరు ఆలోచించండి కోరిక పుట్టిందనుకోండి కోరిక పుట్టితోనే మీరు కోరువాడు అవుతారు కోరబడేది బయట ఉంటుంది కోరువాడుగా మీరు ఉంటారు ఆ కోరిక మీ లోపల ఉంటుంది ఆ కోరిక అది ఒక ఇరిటెంట్ ఇరిటెంట్ అంట ఇరిటెంట్ అంటే అర్థం అడగలుసిన మీకు ఇరిటెంట్ అంటే మా చిన్నప్పుడు మేము చెప్పులు లేకుండా తిరిగి వాళ్ళం ఫుట్ పాత్ర ఉంటే ముందు కసుకుని అడికాల్లో దిగి అది వచ్చింది కాదు ఇంత లోపం వెళ్ళిపోయింది మళ్ళీ సూర్యుడు ఏదో సంపాదించాలి సూర్యుడు ఎక్కడ మా దగ్గర దానితోసే నడవడం అలాగే నడుస్తూ ఉండడం ఎవడైనా కనపడితే ఎలా నేను నా ముళ్ళు నాకు ఆ ముందు తీసిపెట్టు అని కోరడం నేను చేస్తాను బా అని వాడు పాపం రమ్మంటాడు ఆ కాలు ఆ ముళ్ళు దిగిన చోట మట్టి ఎందుకంటే చెప్పు లేకుండా నడవడం కదా అప్పుడు నీళ్లు తీసుకొచ్చి ఆ ముందు దిగిన భాగాన్ని శుభ్రంగా కరిగేసి కనపడుతోంది ముళ్ళు అంటాడు ఆ సూటితో పెట్టేస్తాడు కోరిక అలా చేయంలో కోరిక ఒక శరీరము ఇప్పుడు నేను ఈ వ్యక్తి నాకు ఈ ఉపకారం చేస్తాడని అపేక్షించాడనుకోండి కోరుకున్నాననుకోండి వెంటనే మీ హృదయమే శరీరం అయిపోయిందా లేదా వాడు కోరిక వాడు ఆ ఉపకారం చేయలేదనుకోండి మీకు మనస్సు ఎంత కష్టం కలుగుతుంది అందులో అవతారం చేసి భార్యను కొడుకో అయ్యేదనుకోండి ఇంకెంత దుఃఖం కలుగుతుంది కాబట్టి కోరిక అనేది అది ఒక ముళ్ళు ని ము కాలిమో పద్యం ఇంకోటి కాదు కాదు పద్యం అది కాదు కంటిన్యూ మలు కోరిక అది మనస్సులో ఉండే ముళ్ళు జతన శల్యము హృదయ శల్యము అన్నారు కాబట్టి కోరిక కోరగది ఏది లేదే సృష్టిలో ఎందుకని మిచ్చండి జగత్తు మిచ్చింది ఒక ఆయన టీవీలో చూశాను మొహవాడు ఆయన చాలా యంగ్ మ్యాన్ పట్టుమంది ముప్పై ఏళ్ళు ఆయన అంటున్నాడు నా చేత దత్తాత్రేయులు పంకిస్తున్నాడు మీరు ఈ కుంగి తీసుకోండి ఆ కుంది మట్టితో చేసే అవి ఉండాలి ఇంక ఉండాలి కుంది ఆ కుందిలో మీరు నూనె పోయాలి ఏం నూనె పోస్తారో తెలుసిన మామూలు నూనె పనికి రాదు నూనె చెప్పాడు కుసుమ నూనె పోయాలి కుసుమ నూనె ఆయన చాలా గంభీరంగా చెప్తున్నారు మెడలో మాల పెద్ద సైజు మాల వేసుకున్నారు బొట్టు చాలా పెద్దది పెట్టారు పెద్ద సింహాసనం మీద కూర్చున్నారు కుసుమ మీద పోయాలి పోసిన తర్వాత ఏం చేయాలో తెలుసా మీరు మీరు ఈశాన్యం వల్ల తీసుకెళ్లాలి ఆ ఈశాన్యంలో ఆ చెట్టు కింద మీరు దీపం వెలిగించాలి ఈ అవలగవుల సలహా ఒక బిజినెస్ సరిగ్గా నడవట్లేదు అన్న మీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా పెరిగిపోతున్నాయి ఇబ్బంది ముబ్బడిగా పెరిగిపోతుంది ఆ మాట నాది ఆయన మాట్లాడారు బాగా పెరిగిపోతుంది మీ బిజినెస్ లో మీకు లక్షలు వచ్చేస్తాయి నేను చెప్తున్నా నా చేత దత్తాత్రేయ మహర్షి పంపిస్తున్నాడు అని చెప్తున్నాడు ఆయన ఎంత అనుపక్షన్ మతాన్ని ఏ స్థితికి పట్టుకొచ్చేశారు చూడండి సో అన్ఫార్చునేట్ చూడండి దత్తాత్రేయుడు వేరు గణపతి వేరు అయ్యప్ప వేరు ఇదంతా నిత్యా ఈ నామరూపాలన్నీ నిత్యా పరమాత్మ ఒక్కటే సత్యం జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేది తప్పనుకుంటే ఈ రోజు గురించి అంటే ఏం చెప్పమో నేను తర్వాత బిజినెస్ మీకు బాగా పెరిగిపోయి రక్షణ వచ్చేసే అనుకోండి తర్వాత మాత్రం ఏంటి దెన్ వాట్ కాబట్టి జగన్ నిధ్యాత్మ బుద్ధి అలవాడికి ఈ కామనలు కామ్యములు కాముకుడు రెండు కూడా ఆక్షేపింపబడినవి ఆక్షేపించటా అంటే ప్రశ్నించి క్రోశీక్షబడినవి అని అర్థం ఆక్షేపశం టెక్నికల్ వర్డ్ వేదాంత శాస్త్రానికి సంబంధించిన పదం ఆ యంగ్ మ్యాన్ చాలా మంచివాడు అసలు ఈ సీన్స్ టు బే గుడ్ పెర్సన్ నేను ఎప్పుడు కలవలేదు సీన్స్ టు బే గుడ్ పెర్సన్ బట్ క్యారీడే బై లాడ్ ఆఫ్ నిశ్చివస్ సూపర్ స్టేషన్ అండ్ అ వెరీ సక్సెస్ఫుల్ ఎప్పుడైతే సూపర్ స్టేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుందో It can take you to uh, depths of ignorance. So, precision, failure, could be. I just leave a littleension on my身, action Analas Might be a quote by Sanskritakatam, this what specific path is, this what specific path is. I also do deviliceman. He closed his brain, Your astrologers, మీ బిజినెస్ అప్పుడే బిజినెస్ పెడుతున్నాడు ఆయన అప్పుడే పెడుతున్నాడు బిజినెస్ ఒక అమ్మాయిని చూపించి నువ్వు ఈ అమ్మాయిని పెళ్ళాడినట్లయితే నీకు నీ బిజినెస్ బాగా అభివృద్ధికి వస్తుంది అని చెప్తా ఎందుకంటే ఆ అమ్మాయికున్న జాతకము నేను జాతకము ఎన్నో సరిపడింది ఆ అమ్మాయిని పెళ్ళాడితే మీ బిజినెస్ అభివృద్ధికి వస్తుంది బిజినెస్ కి నువ్వు పెళ్లికి సంబంధం ఏమైనా బిజినెస్ సరిగ్గా చేసుకుంటే పైకి వస్తుంది తప్ప పెళ్లిని బట్టి బిజినెస్ తేడుతుందా అని చెప్పాడు చెప్తే ఆ అమ్మాయి అదే టైం కి తల్లిదండ్రుల యొక్క ఇచ్చ చేతను ఇంకొక అబ్బాయిని పెళ్ళాడు ఆ అబ్బాయిని నేను బిజినెస్ లో పనిచేసి ఇవ్వడానికి వెళ్ళి మళ్ళీ ఆస్ట్రాలజర్ అడిగాడు నా బిజినెస్ మాట్లాడితే అంటే చెప్పాను కదా అమ్మాయిని పెళ్ళాడు కానీ అమ్మాయిని కోణ పెళ్ళాడు మీద లాంగ్ స్టోరీ షాప్ ఆకు హాన్ని మద్దతు చేయించి కితన అమ్మాయిని వెళ్ళాడు బిజినెస్ పైకి వచ్చింది కాకతాళీయంగా బాగా చేశాడు బిజినెస్ ఆయనకు దోషాఖ్యూ ఉంది అని పేరు దోషల బిజినెస్ దోషలు దోషల బిజినెస్ తమిళనాడు ఆ దోశలు స్పెషల్ ఇది అన్నీ కూడా ఉంటాయి శరవణ భవన్ ఎనభై ఉన్నాయి ఎనభై శరవణ భవన్లు ఉన్నాయి మొట్టమొదటిది మద్రాసులో నేను అప్పట్లో మద్రాసులో పల్లెటూ వెళ్ళినప్పుడు మధ్యాహ్న భోజనం నేను శరవణ భవన్ చేశాను అక్కడ నేను ఆమ్స్టర్డామ్ లో పదిహేను ఉన్నాను నాకు భోజనం ఏం అక్కడ శరవణ భవన్ లోనే చేశాను ప్యారిస్ లో నాలుగు రోజులు ఉన్న శరవణ భవన్ లోనే భోజనం రోజుకు ఒక పూటే భోజనం అది శరవణ భవన్ ఈయన కింగ్ దోషా దోషా కే ఇండియా ఆ అమ్మాయిని పెళ్ళాడు ఆ మద్దర్ చేయించాడు అమెరికాలో ఉంటే మూడేళ్లలో ఏదో పెట్టేసి ఇవ్వరు ఇండియాలో మద్దర్ కేసు జడ్జిమెంట్లే ఇవ్వరు అసలు డోంట్ గివ్ ఎన్ ఈ జడ్జిమెంట్ ఈయన కేసులో హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇరవై సంవత్సరాలు పట్టింది సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టు ఆల్సో కన్విక్టెడ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు దీంట్ ఆఫ్ శరవణ భవన్ దోషాక్యం వాడు న్యూ చెప్పాడు ఆ యాస్ట్రాలజీ చెప్పిన దాని మూలంగా ఇప్పుడు ఈ దు స్థితికి చేరుకున్నట్లునే కాబట్టి ఇది మోస్ట్ డేంజరస్ థింగ్స్ ఆర్ యూ షుడ్ నాట్ గోయింగ్ టు దోస్ థింగ్ షుడ్ అండర్స్టాండ్ జగత్ మిథ్యూ యూఎస్ నిషా వచ్చిందనుకోండి మిథ్య రాలేదనుకోండి స్టిల్ మిథ్య ఇండియా అమెరికా యూరోప్ ఇవన్నీ కూడా మిథ్య ఒకే పంచభూతం అదే పృథి అదే వాయువు అదే జలములు మీరు అమెరికా వెళ్తే నీళ్లే తగ్గుతారు ఆ నీళ్లే తగ్గుతారు ఆ భోజనమే చేస్తారు ఆ గాలే తీస్తారు ఆ నేలపై నడుస్తారు ఆకాశంలో కాబట్టి అమెరికా ఇండియా ఈ పేర్లు ఇవన్నీ నిత్య మధ్య భూతములే సత్యము మధ్య భూతములు కూడా నిత్య అసలు ఎగ్జిస్టెన్స్ అప్సర్లు అది మాత్రమే సత్యము ఈ జగత్తుంట దీంట్లో కోర దగ్గర ఏదీ లేదు కోరిక నేనే లేదు కోర లేదు కాబట్టి కోరికలు లేవు నాకు ఏ కోరికలు లేవు నాకు ఫలానాది జగత్తు నుండి కావాలి అక్కర్లేదు ఫలానాది దేవుళ్ళ నుంచి కావాలి అక్కర్లేదు డోంట్ డిజైర్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ డోంట్ డిజైర్ ఎనీథింగ్ ఫ్రమ్ ది హోల్డ్ ఈ బంధువుల నుండి కోరిక ఏమీ అక్కర్లేదు ఎవళ్ళు ఏ కోరికలు చేసిన అక్కర్లేదు ఈ దేహం నుండి ఏదైనా కోరుతున్నారా లేదు ఈ దేహం నుండి కూడా ఏమీ కోరుక లేదు మనస్సు ఏదైనా మీకు what are all these unicorns who never know? At first, you don't seek anything from the body, from the mind, from the near and dear, from the world, and from the God. Don't desire anything. In the great day, there is nothing to desire. From God పోనీ గాడ్ నుంచి డిజైడ్ అక్కడ అక్కర్లేదు బికాజ్ యూ ఆర్ నెవర్ సెపరేట్ ఫ్రమ్ గాడ్ కాబట్టి గాడ్ నుంచి కూడా డిజైడ్ చేసేదేమీ లేదు డిజైర్లెస్నెస్ ఈజ్ గాడ్ మే ఎవరైతే ఈ కామ్య కాము కౌ అనే రెండింటినీ కూడా క్వశ్చన్ చేసి క్రోసిపుచ్చినాడో మడికి ఏమవుతుంది కామ్య కాముకులు అభావే సతీ అని సతీత్వం అంటారు సతీ అని నేను పెట్టాను లేకుండా పోగా నిస్నేహ దీపవత్ సముద్రులేని దీపము వదే సంతాప సంసార దుఃఖము ే చల్లారు ఒక టాపిక్ చెప్పేసి ఆ శ్లోకాన్ని ముగించేస్తే ఈ క్లాస్ అయిపోతుంది నేను కాలవెంబడి నడుస్తున్నా కాలవ వెంబడి నడుస్తున్నా కాదు నది వెంబడి నడుస్తున్నా నది అద్భుతంగా ప్రవహిస్తోంది ఆ ప్రవాహంలో స్వచ్ఛమైన జలములు అలా ప్రవహించుకుంటూ పోతు ఈ లోపల నది నుంచి వేరుగా ఒక గుంట కనపడింది నాకు ఆ గుంతలో నీళ్లు ఉన్నాయి ఆ నదిలో ఉన్నాయి కానీ ఆ గుంతలో ప్రవాహం లేదు ఎందుకంటే ఈ గుంట నది నుంచి సెపరేట్ గా విడిపోయి ఉన్నది గుర్తుగా విడిపోతే గుంట ఉండదు కలిసి ఉంటూనే విడిపోయి ఉన్నది కాబట్టి ఆ నదిలీ దీంట్లోకి కొద్ది గొప్పం వచ్చే కలిసి ఉంటూనే విడిపోయి ఉన్నది నేను జాగ్రత్తగా పరిశీలించాను ఏమిటి గుంట ఇలా ఎక్కువ ఎందుకుంది అని ఈ చేపలు పట్టి వాళ్ళు ఆ గుంటను అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు తల్లి ఆ గుంట చేసుకున్నారు ఆ గుంతలో మీరు ప్రవాహం లేదు దుర్వాసన వేసుకోండి నదులు మీదే కానీ పైన ఈ టెట్టు లాగా వచ్చింది నా చూ నేను దుర్వాసన వేస్తాను కొంచెం ముందుకు వెళ్తే నది దుర్వాసన లేదు కొంచెం వెనక్కి వెళ్తే నది దుర్వాసన లేదు ఇది చూశాను అప్పుడు అనుకున్నాను మనిషి ఇలా బ్రతుకుతూ ఉంటారు మనిషి ఈ కుటలాగా బ్రతుకుతూ ఉంటారు నేను నాది ఆ గుంట శుద్ధమైన నేను కాదు మీ అండ్ మైండ్ నేను నాది అనే గుంట ఈ గుంటలా ఉన్నా ఆ మహాప్రవాహం అనదగిన పరమాత్మ నుండి మీరు విడిపోయి ఉండడు పరమాత్మతో కలిసే ఉంటాడు కలిసి ఉన్నా కూడా ఆ పరమాత్మలో ఉన్నటువంటి ఆ ప్యూరిటీ ఈ గుంటే ఉండదు నేను నాది నేను నా ఇల్లు నా వాకిలి నా బంగారము నా వస్త్రములు నా సొగస్సులు నా వాహనములు నా ఆస్తిపాస్తులు నా భార్య నా పిల్లలు నా భర్త నా పిల్లలు అని ఉండి ఆ గుంతలాగా బ్రతికేస్తూ ఉంటాయి దుర్వాసన వస్తూ ఉంటుంది ఆ దుర్వాసన శోకము భయముల రూపంగా ఉంటుంది ఆ దుర్వాసనలో భయంకరమైన అంధవిశ్వాసములు నిండి ఉంటాయి ఆ గుంతలో నీరు ఉన్నట్లుగా ఆ నీరు పరమాత్మ ఆ నదీ ప్రవాహం నీరే అన్నట్లుగా పూజలో కూడా చేస్తూ ఉంటాడు ఆ గుంతలోనే ఆ పూజలన్నింటి యొక్క లక్ష్యము నేను నాది నాది నేను అలాగా గుంతలాగా బ్రతుకుతాడు మనిషి ఇలా బ్రతుకుతూ ఉంటాడు అంతేతనే మనిషి జీవితంలో దుఃఖము భయము శోకము భయము అనే మాలిన్యము అలాగే ఉంటుంది ఒకడు ఈ గుంటే వీళ్ళ ప్రవాహంలో పడిపోతారు అంటే ఇంకా నాది నేను అనేది లేవు పరమాత్మలో కలిసిపోతాడు ఆ జీవనము ఒక ప్రవాహ రూపంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ ప్రవాహంలో నేను ఉండదు నాది ఆ గుంత చూసినప్పుడు నేను అనుకున్నా ఓహో మనిషి గుంటలాగబో చూతాడు అనమాట వేదాంతం చదువుకున్నవాడు ఆ ప్రవాహంలాగా అయిపోవాలి నదిలాగా అయిపోవాలి తప్ప గుంటలాగా అవ్వకూడదు దీంట్లో కొసమిటంటే కొంతమంది వేదాంతాన్ని చదువుకోవడానికి వచ్చి నా వేదాంతము నా సంప్రదాయము నా గురువు నా జ్ఞానము నేను జ్ఞానిని అని ఆ గుంతలోనే కొన్ని మెరుగులు దిద్దుకుంటూ కూర్చుంటాను గుంతని ఎంత దిద్దినా దాంట్లో ఎంత సెంతు పోసిన దుర్వాసన అలాగే ఉంటుంది శోకము భయము అలాగే ఉంటాయి కాబట్టి అలా జీవించకూడదు ఆ ప్రవాహంలో కలిసిపోయి జీవించాలి నేను నాది అనేది లేకుంటే ఒక మహాప్రవాహం అంటే ఏ మహాశక్తి వలన భూమి సూర్యుడు చుట్టూ చంద్రుడు భూమి అదే మహాశక్తి వలన మన దేహయాత్ర కూడా సాగిపోతూ ఉంది మనదంతా వేరే దేవత ఏమీ ఉంటుంది అది ఆ శ్లోకం నిస్నేహ దీపవతి సంసారామ్య మళ్ళీ ఇంకోసారి అర్థం చెప్తాము జగను విక్ష్యాత్మీభావా జగత్తుండి కామ్యకాముకరబలేది కోరేవాడు అనే రెండు ఆక్షిప్త ప్రశ్నించి త్రోసిపుచ్చబడిను పడినది అంటే వాటిని ప్రశ్నిస్తాం ప్రశ్నించాలి కోటికి ఉందనుకోండి ఎందుకు అని ప్రశ్నించాలి బంగారం ఉందనుకోండి ఎనిమిది బంగారం అని ప్రశ్న ఎందుకు బంగారం అని ప్రశ్నిస్తే ఏమవుతుంది ఆ కోరిక ఏమవుతుంది ఏదైనా ఖరీదైన వస్త్రాలు ఉన్నాయి ఎందుకు ఖరీదైన వస్త్రాలు మనకి అయితే రెండు మీద రెండు మీద పర ఎక్కర్లేదు ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు మనకు అనవసరం వెండి కంచం ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు మనకి వెండి కంచం ఎందుకు మనకి గొప్ప కాదు అలాంటి గొప్ప కాదు లేకపోతే ఇదే కౌపీన మంచంలో వచ్చింది భోక్తుమ భోక్తు మమత్ర ఎంత చేతుల్ని ఒక పాత్రికంగా చేసుకుని భోజనం చేసి ఉండి చేస్తారు కాబట్టి ఆ విధంగా ప్రశ్నించాలి రష్యం కాకపోతే ఏమీ లేదు రష్య ఆ బాగానే ఉంది బాగానే ఉందని మురిసిపోతే ఉంది అజ్ఞానంలోనే ఉండిపోతారు ప్రశ్నిస్తే పోతుంది తనలో ఆ కామ్య కాముక కాముకుల యొక్క అనగా కోరబడేవి పోరేవాడు అనే రంజితి యొక్క అభావే సతీ లేకుండా పోగా నిస్నేహ దీపవతీ సమురులేని దీపము వలే సంతాప సంసార దుఃఖము శామ్యే సల్లారిపో జగన్మిది భావా ఆక్షిప్ కామ్యకాముకం తయూర భావ సాల్యేస్హ దీపవతి ప్రారబ్ధ కల్మ ప్రాబల్యాత్ ఆది శుక్రవారం ఓం పూర్ణి మదన పూర్ణి